ఈ సాయంత్రానికి సంబంధ ప్రభు మరోసారి మీ సన్నిధికి మేము వచ్చినాంనైనా మాతను మాట్లాడండి మాతో మళ్ళీ మా జీవితాలను సరి చేయమని ప్రార్థిస్తున్నాం ఇంకా ఏమైనా చూపించండి అది మేము ఒప్పుకొని ఓ ప్రభు మీ యొక్క కరిక్రమం మీ కురుపులో జీవించాలని సహాయపడమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా తండ్రి పట్టణ గ్రంథంలోని పదమూడో అధ్యాయాన్ని కొంతకాలం నుంచి మేము ధ్యానిస్తున్నాంనైనా మీరే మాకు సహాయకులు కూడా మీకు ఎంతో వదనాలైనా మీకే సమస్త ఘనత మహిమ ప్రాభావం చెల్లించుకుంటున్నాం తండ్రి మీ యొక్క రక్షణ ప్రణాళికలో మేము చివరి వరకుండా లాభను సహాయపడమని ప్రార్థిస్తున్నాం మీ యొక్క కృపా కృప మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రతి విషయంలో మీకు అంగీకరంగా లాగను సహాయపడండి మా ప్రవర్తన అంతట్లు మీ అధికారానికి మేము లోబడి లాభను సహాయపడండి ప్రోగన్ సంపూర్ణంగా మీకు సమర్పించుకొని మేము ముందు పురోగణ నడిపించమని ప్రతి ఒక్కరిని ఆశ్రయించండి సరస్వత్ నడిపించండి మీరు అక్రవర్గం వల్ల దాని సీపరచుకోమని ఏ సుక్రీస్తున్నాన ప్రార్థిస్తున్నాం తల్లి కొన్ని కొంతకాలం నుంచి మనం ప్రకటన గ్రంథంలోని పదమూడవ అధ్యాయాన్ని దీర్ఘంగా ధ్యానిస్తా ఉన్నాము ముఖ్యంగా పోయిన వారం వరకు మనము పదమూడవ అధ్యాయము రెండు మృగాలకు సంబంధించిన విషయాలు ముగించుకుంటున్నాం పోయిన వారానికి మొదటి మృగము సముద్రం నుంచి రావడము రెండో మృగము మృగము భూమిలో నుండి రావడం అనేది విషయం మనం చూస్తున్నాం దాని తర్వాత దానికి ముందు పన్నెండవ అధ్యాయంలో ఇంకొక మృగం అది ఘట సర్పం అయితే ఆ ఘట ఈ మొదటి మృగానికి తన శక్తిని ఇస్తుంది దాని రెండో మృగాది కూడా శక్తిని ఇస్తుంది కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఏంటంటే ఈ మృగాలన్నీ ఒక వ్యవస్థకి సాదృశ్యం రకరకాల మృగాలు కావు ఇవన్నీ ఒకటే అని కూడా నేను చూపించిన ఆధారాలతో పాటు ముఖ్యంగా ధానియ గ్రంథాలు కూడా మనం దాన్ని దీర్ఘంగా ధ్యానించినాం అక్కడ ఆ ధనియ గ్రంథంలో ధ్యానించినప్పుడు ఆ నాలుగు రకాల మృగాల్లాగా ననిపించినాయి ఒక దాంట్లో కూడా ఒకటి ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయానికి నాలుగు ఒకటే ఎక్కడ నేను చూపించిన అది ఎక్కడ చూసినాం మనము ఒకసారి చూడండి ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయం రెండవ వశం చూసింది నేను చూసిన ఆ మృగము ధాన్యాల గ్రంథం ధాన్యాల కాలం మొదలుకొని ప్రటన గ్రంథం వచ్చేటప్పటికి అవి ఏ రీతిగా తయారైనయి అనేది ఈ వ్యవస్థ ప్రపంచాత్మకంగా నేను చూసిన మృగం సిరితపోయిన పోలి ఉండే ఒకటే మృగం అది చూడండి క్లూ కాబట్టి మృగాలు రకరకాలే కావాలని అది ఇవన్నీ ఒకటే మృగాలు ఒక్కొక్క దశలో ఒక్కొక్కలాగా మార్పు చెందినయి అవి ఈ చివరి యుగానికి వచ్చేటప్పటికి మన కాలంకి అది ఒకటే మృగం తయారైంది దాని గు దాని చిహ్నాలు ఆ మృగము చిత్తపులిలాగా అనిపిస్తుంది దాని పాదములు ఎలుగు వంటి పాదంలాగా అనిపిస్తుంది దాని నోరు సింహపు నోరు వంటి దానిలాగా అనిపిస్తుంది ఈ ఈ మృగానికి ఘట్టసర్పం తన బలాన్ని తన సింహాసనంలో గొప్పధికారం ఇచ్చింది బలము సింహాసనం గొప్ప కాబట్టి ఈ మొదటి మృగము ప్రపంచాన్ని పరిపాలిస్తుంది ప్రపంచం తన కంట్రోల్లో తీసుకుంది అయితే దాని తలలో ఒకదానికి ఏడు తలలో మనకు తెలుసు కదా ఏడు తలలు అని మొదటి వర్షాలు చూస్తున్నాం ఆ ఏడు తలల్లో ఒక దానికి చావు దెబ్బ తగిలినట్టుండేను అయితే ఆ చావు దెబ్బ మానిపోయాను కనుక పూజనులందర వెంట విలుచి ఆశ్చర్యపరుచుండేది కాబట్టి ఈ తలలు దేనికి సాదృశ్యం అన్నప్పుడు మనం చూసినాము ప్రకటన గ్రంథం అంతా ఎవరి కొరకు రాయపడిందంటే ఎవరన్నా సున్యాసానికి చెప్పగలరు ఏడు సంఘాలకి ఏడు సంఘాలకి రాసింది ఈ పుస్తకం అనిల గానే కాదు ఇది ఎట్టి పరిస్థితులు అనిలకు సంబంధించింది కానీ ఎవరన్నా అడిల గురించి చెప్తున్న ప్రారంభంలో ఉందంటే అది అబద్ధ అబద్ధ బోధ ఇది కేవలం రైట్ దీస్ టు ది సెవెన్ చర్చెస్ విచార్ ఇన్ ఏషియా మైనర్ అని ఉంది ఉన్న ఏడు సంఘములకు ఈ పత్రికలు రాయము ఈ పుస్తకం రాయమని ఈ దర్శనాలు రాయమని కాబట్టి ఇది సంఘాలకి రాయబడింది పుస్తకం ఇది కేవలం క్రైస్తలకు సంబంధించిన బుక్ ఇది కాబట్టి క్రైస్తవుకు సంబంధించిన విషయాలు ఇది మృగము క్రైస్తవులకు సంబంధించిందే అన్ని మృగాలు క్రైస్తవులకు సంబంధించింది అని మనం అర్థం చేసుకోవాలి అయితే ఐదవ విషయంలో మనం ఏం చేస్తున్నామంటే ఆ మృగంలకు అధికారం ఇచ్చినందుకు వారు ఘట్ట నమస్కారం చేసేది ఘటశర్పం అంటే సైతాన్ సైతాన్ని ఆరాధిస్తుంది లోకం విషయాన్ని ఇక్కడ అర్థం చేసుకుంటున్నాం మరియు వారు ఆ మృగంతో సాటి ఎవరు దాంతో యుద్ధం చేయగలవాడు ఎవడు ఆయన చెప్పుకొనచ్చు ఆ మృగములకు నమస్కారం చేస్తున్నారు కాబట్టి ఇది మొత్తము ఒక వ్యవస్థ ఈ ప్రపంచమంతా ఈ మృగాలన్నీ ఒక వ్యవస్థకి సాదృశ్యం ఒక వ్యక్తికి సాదృశ్యం కాదు మొత్తం ప్రపంచం సిస్టమ్ అన్నట్టు ఈ వ్యవస్థకి సాదృశ్యం అన్నట్టు కాబట్టి మనుషులందరూ ఈ లోకాన్ని ప్రేమిస్తున్నారు అన్న విషయాన్ని సూచిస్తుంది అయితే ఐదవ అష్టంలో డబ్బప్పు మాటలను దేవదర్శనాలను పలుకు ఒక నోరు దానికి ఇవ్వబడి అయితే దీనికి సంబంధించిన బహు దీర్ఘంగా ఉంది ఎందుకంటే అవి ఏమి రూపకంగా మాట్లాడుతుంది అంటే ఆరో వర్షంలో ఈ మృగం ఎట్లా మాట్లాడుతుంది అన్ని మృగాలు ఒకటే ఆ అన్ని మృగాలు ఒకటే ఒక్కొక్క దశలో ఒక్కొక్క రూపకంగా ఆ మృగం మనకు కనిపిస్తుంది మొదటి వచనంలో అది సముద్రం నుంచి పైకి వచ్చింది సముద్రం అన్నా మనుషులే భూమి అన్నా ఈ మృగాలు రెండు రకాల మృగాలా కనిపిస్తున్నా అవి ఒకటే అన్న విషయాన్ని మనం రెండో వర్షం నుంచి అనేక పరి తిరిగి చూస్తా ఉన్నాం అయితే డంబపు మాటలు లేక ఘట సర్పం మాట్లాడే అది మనము ఇంతకుముందు కూడా చూస్తాము ఏ ఎటువంటి మాటలు మాట్లాడుతుంది అంటే దేవత విషయాలకు సంబంధించిన మాటలు ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడుతుంది అంటే మాటలు ఎవరికి అంటే సైతాన్ డైరెక్ట్ గా మాట్లాడాడు వాణి ప్రతినిధులు ఉంటారు కాబట్టి వెలుగుదూత సంబంధులు మత మతపరాణ జీవితం అది కూడా సర్పములు తేళ్ళవి అవి ఎట్లా ఉంటాయి అవి ఎట్లా మాట్లాడతాయి అంటే ఐదో వచనంలు ఉన్నాయి ఎట్లా మాట్లాడతాయి ఎవరికి వ్యతిరేకంగా అంటే ఆరో వసనం దేవునికి దేవుణ్ణి దూషించడం ఆయన నావమును ఆయన గుడారమును పరలోకవాసులను దూషించడం దానికి నోరు అది నోరు తన తన నోరు కాబట్టి ఆ దీన్ని చేసుకోవాల్సిన విషయం బహు ప్రాముఖ్యమైనది ఎందుకంటే ఇక్కడ మనం చూడం వీటికి సంబంధించిన వాక్యాలు ఎవరు చెప్పరు కూడా మీకు అసాధ్యం అన్నట్టు నేను ఎక్కడ కూడా వినలేరు వీటికి సంబంధించిన అడిగితే ప్రశ్న అడిగినానికి ఏమైనా పాశ్చానడితే ఈ వచనం అర్థం ఏంది బ్రదర్ అంటే ఏముంది బ్రదర్ చూడు ఆ సైతాన్ ఆ మృగము దేవుణ్ణి దూషిస్తుంది ఆయన నావాన్ని దూషిస్తుంది అట్లా చెప్తారు కానీ ఏందనేదో చెప్పరు అన్నట్టు దాని కాబట్టి మన మనకి బయలుపరచబడిన విషయం ఏంటంటే ఇది మొత్తం ఈ లోకమంతా వ్యవస్థ దేవుణ్ణి దూషిస్తుంది ఈ లోకమంత మరి విశేషంగా లోపల ఉన్నవాడే తన పేరు ధరిస్తూ తనని వ్యతిరేకంగా ఉన్నారు దేవుడు దూషించడం అన్నట్టు అనేక ఆయన నామంను దూషించడం అంటే ఏసు ప్రభు నామంని దూషించడం ఆయన గుడారాము అంటే క్రైస్తవులు గొప్ప జనం ఆయన గుడారాం అంటే మందిరం కాబట్టి లోపల ఉన్నవాడు గొప్ప జనం కాబట్టి ఆయన గుడారాం దూషిస్తుంది దాని తర్వాత పర్లో పర్లోక నివాసులను అంటే లక్ష నలభై నాలుగు వేల మంది కూడా దూషిస్తుంది ఇది బట్ ఈ దూషణ ఎట్లా ఉంటది అనేది మనం అర్థం చేసుకోవాలి దాని మనం డ్రాగన్ స్టీ అంట ఇంగ్లీష్ లో యూసిఫర్ యొక్క ఆశ అది ఎట్లా ఉంటది అంటే ఆది కాండము మరి మనం మొత్తం ఒకసారి చూస్తాము ఏ దేని శరీరాన్ని ధరించి రావాలా అవ అవ దగ్గరికి సైతం రావాలంటే ఏ శరీరం ధరించుకొని రావాలంటే సర్పం శరీరం వాడుకోవడానికి అని మీకు చూపించింది వాక్యం బైబిల్ ఏదో చింపాంగ శరీరము లేక కోతి శరీరము ఏదో ఒక శరీరం తీసుకొని రావచ్చు కదా కానీ సర్పం శరీరం ఎందుకు ధరించి రావాలా అది బహు ఆశ్చర్యమైంది ఆశ్చర్యకరమైన విషయం అంటే సర్పం అనే ఒకదానికి యోగ్యత ఉంది ఆ రోజులలో మాట్లాడే యోగ్యత వేరే జీవులే వేరే పశువులు ఏ కూడా మాట్లాడం సర్పం మాట్లాడుతుంది అక్కడ మనం చూసే వాడి కన్నా దానికి ఉంది అక్కడ మాట్లాడే కాబట్టి సర్పాన్ని వాడుతుండేవారు సర్పం వాడికి పర్మిషన్ ఇచ్చింది వాడి క్షేత్రంలో చూడడానికి అందుకే దేవుడు దాన్ని శిక్షించండి సైతాన్ని శిక్షించడం కాదు సర్పాన్ని శిక్షించండి ఎందుకంటే వాడికి పర్మిషన్ ఇచ్చింది చాలా మంది అనుకుంటారు సైతాన్ని శిక్షించిండడు సైతాన్ని వాడు శాశ్వతంగా అక్కడి నుంచి పడవే పడి నరకానికి వాడు సిద్ధపడి ఉండవు దేవృతలకి క్షమాపణ లేదు ఒక్కసారి రక్షింపబడ్డ వాడు కూడా ఈ డ్రాగన్ లాగా మాట్లాడితే వాడికి కూడా క్షమాపణ ఉంటుంది ప్రభుని దూషించినా క్షమాపణ ఉంటుంది కానీ పరుశుధాత్మ దూషిస్తే వాడికి క్షమాపణ లేదని అద వాక్యం కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న విషయం ఏంటంటే దూసి పరు లేక సర్పం రూపకంగా సైతాన్ని హవతో ఎట్లా మాట్లాడేట్టు సంభాషణతో మాట్లాడే ఫస్ట్ పాయింట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంట సంభాషణ దాన్ని ఇంగ్లీష్ లో డైలాగ్ అంటాం లోకం అంతా డైలాగ్ మీద ఆధారపడి ప్రతి స్థితిలో డైలాగ్ డైలాగ్ అంటే అర్థం ఏంటంటే మనం చర్చించుకుందాం రండి అని చెప్పడం అంటే మనం చర్చించుకొని మనం ఒక ఒప్పందంకి వస్తాం అది ఆరోజు బాబెలు గోపురము పట్టక ముందు అందరితో చర్చించండి మనం అందరం ఒక బాబెలు ఒక గోపురం కడదాం మనమంతా భూమి అంతట చెదిరిపోకుండా ఒకటే కుటుంబం లాకుండా లాగా గోపురాన్ని కడదాం అనేసి వాళ్ళు తీర్మానించుకున్నారు అంత తెలియంది వాళ్ళకి చర్చించుకున్నారు కానీ వాళ్ళ చర్చ దేవుకి విరుదై దేవుని దేవుని విధానం ఏంటంటే ప్రపంచమంతటా విస్తరించాల మనుషులు కానీ వీళ్ళు విస్తరించకుండా ఒకటే స్థలంలో ఉండాలనుకుంటున్నారు అది విరుద్ధం మొదట కాబట్టి చర్చ అనేది ఏంటంటే డైలాగ్ అనేది ఏంటంటే మనమే డిసైడ్ చేసుకుందాం ఇంకా వేరే వాళ్ళు అవసరం లేదు మనకి వేరే వాళ్ళ ఐడియాస్ అవసరం లేదనేది ఈ యొక్క ఘట యొక్క భాష అంటాం దాని ఘట యొక్క భాష కాబట్టి language of apple language of dragon apple dragon speak according to the age lord like a language of lucifer a... and term aithe lucifer yokka bhasha ekaga gatta sarpam yokka bhasha anuguru cheppochu endadi ante dialogue ee roju kapanchand manta dialogue vinda adharapadu dialogue ante endante manamu sambhashinchukundam torchoni sampadichukoni sambhashana lanu nunchi oka ఒప్పందానికి వస్తాం అగ్రిమెంట్ కోసం అదే ఫైనల్ అదే సత్యం కానీ మీరు ఎవరు సంభాషించుకోవడానికి మీరు తీర్మానించుకోవడం ఏ అది వ్యతిరేకం అన్నట్టు డైలాగ్కి వ్యతిరేకం ఏంటంటే దేవుని విధానాన్ని వాడకుండా మనుషులు వాళ్ళ సొంత విధానాలను వాడుకున్న ఈ యొక్క దూషించే భాష దేవుణ్ణి దూషించడం అంటే ఆయన వాక్యానికి విరుద్ధంగా మనుషులు వాళ్ళ సొంత భాషని తయారు చేసుకోవడం అదే డైలాగ్ అన్నట్టు సంభాషించడం ఈ సంభాషణలో ఏం జరుగుతుందంటే భావనాలకి ప్రాధాన్యత ఇస్తూ అంటే ఫీలింగ్స్కి ప్రాధాన్యత ఇస్తూ సత్యాన్ని పర సత్యాన్ని తృణీకరించడం సత్యాన్ని పక్క పెట్టడం ఉదాహరణకి పది ఆగేలు ఉండే పర్ఫెక్ట్ అన్నట్టు వాటికి అయితే తిరుగు అనేది ఉండదు ప్రతి ఆగ్య పక్కా ఉంటుంది అన్నట్టు అలాంటి చేయకూడదు చేయాలా ఫలాంటి చేయకూడదు ఈ దేవుడి అనుభవాన్ని ఈ పూర్ణ వృద్ధంతో పూర్ణత్వతో పూర్ణ మనంతో సేవింపవలేదు అదే రీతిగా తక్కిన ఆకిలని అవి పర్ఫెక్ట్ అన్నట్టు పన్నోక మధ్య కానీ పైన కానీ పూనే కానీ భూమికి కానీ ఏ ప్రతిమని మీరు చేసుకునే దాన్ని ఈ సాగిలా అంతే పర్ఫెక్ట్ అన్నట్టు ఇంకా అక్కడ డైలాగ్ అవసరం లేదు అవి ఏం తక్కువ ఉంది పెట్టుకుంటే అది డైలాగ్ అన్నట్టు అవి ఏముంది బెదర్ చేసిన బొమ్మ పెట్టుకుంటే అది డైలాగ్ అన్నట్టు ఈ డ్రాగన్ స్పీక్ అనేది ఏంటంటే నువ్వు సమర్థించుకోవడం నువ్వు తప్పు పని చేస్తూ వాక్యానికి విరుద్ధంగా దాన్ని ప్రభుకి రుదుతూ సమర్థించుకోవడం దాన్ని ఘటసరపప్పు భాష అన్నట్టు అది దేవుని దూషించడం అన్నట్టు నరహత చేయొద్దు అన్నది నరహత్య చేసి సమర్థించుకుంటే అది డైలాగ్ అన్నట్టు కాబట్టి డైలాగ్ ద్వారా ఏం జరుగుతుందంటే మనుషులు వాళ్ళ సొంత తలంపులను ఉపయోగించుకొని ఒక ఒప్పందానికి వచ్చి సత్యాన్ని ఈ భాష యొక్క ముఖ్యమైన ఏమంటారు తాత్పర్యం కాబట్టి హవ్వ దగ్గరికి వచ్చి ఇది నిజమా అని ప్రశ్నించాడు సంభాషణ స్టార్ట్ అయింది అక్కడి నుంచి ఇది తినడా దన్నడా సంభాషణ స్టార్ట్ అయింది కాబట్టి ఈ సంభాషణ యొక్క డైలాగు ఏం చేస్తుందంటే మనుషులన్నీ దేవుని స్టాండర్డ్స్ నుంచి బయటకు తీసుకొస్తుంది అయితే ఈ విధానం ప్రతి దశకి ఫ్రాకిపోయింది ప్రతి స్థలానికి ఫ్రాకిపోయింది రోజు కూడా ఇది ప్రాకి పాస్టరు చర్చ్ మెంబర్స్ కూర్చొని సంభాషించుకొని ఒక తీర్మానం పెస్తారు కానీ బైబిల్ వాక్యం ఏం చెప్తుంది అని కూడా పట్టించుకోవడం ఎవరన్నా బైబిల్లో ఉన్నట్టు మనం చేయాలా కదా అంటే కొంచెం సేపు సైలెంట్గా ఉంటుంది కదా అని పాకకు పెట్టేస్తారు ఈ డైలాగ్ అంత డేంజర్ అన్నట్టు కాబట్టి లూసిఫర్ భాష బహు డేంజరస్ భాష కాబట్టి మనం ఒక ఒప్పందానికి రావడం మనము సంభాషించి తీర్మానించుకోవడం ఇవన్నీ దేవునికి విరుద్ధం ఇది కొంత కొంత కాలం నుంచింది కానీ ఇప్పుడు ప్రపంచం అంతటా ఇది ప్రతి దేశంలో స్ప్రెడ్ అయిపోయింది కుటుంబీకులు తల్లిదండ్రులు పిల్లలు అందరూ కలిసి సంభాషించుకొని తీర్మానించుకుంటారు అన్నట్టు చే సంపాదన చేయటం ఈ తీర్మానము ఏ రీతి ఉన్నట్టు దేవుని యొక్క విధానం ఏందనే అది పర్ఫెక్ట్ అన్నట్టు సంపూర్ణమైంది అది దేవుని యొక్క విధానానికి వ్యతిరేకంగా తీర్మానించుకుంటారు అదే సంభాషణ దాని దాని నుంచి వచ్చే రిజల్ట్ అంటారు కదా మనం కాబట్టి దేవుని విధానాలు పాటించాలన్నా లేక మనమే తీర్మానించుకుందామా అందుకే బైబిల్ అంతా మనం చూస్తాము నీ ప్రవర్తన అంతట్లో ఆయన అధికారానికి లోపల అంటే ఏంటంటే ఆయన పర్ఫెక్ట్ దేవుడు కాబట్టి ఆయన ఐడియాస్ పర్ఫెక్ట్ ఆయన ఆలోచనలు పర్ఫెక్ట్ కాబట్టి నీ పర్ఫెక్ట్ నీ ఆలోచనలు ఇన్పర్ఫెక్ట్ అందుకు సంభాషణ కూడా హవ్వ సంభాషణ దిగడం వల్లనే కదా ఈలో కానీ ప్రపంచంలో పాప మాండ్ వచ్చింది ఆ సంభాషణ ద్వారా ఆ సంభాషణ లేకున్నట్టు ఏం జరిగేది ఇంకొక ఇంకొక ఆర్గ్యుమెంట్ లేదన్నట్టు దారిహత్య చేయకూడదు అంటే ఆర్గ్యుమెంట్ లేదు ఇంకక్కడ నువ్వు సంభాషణకు దిగినావంటే నువ్వు ఆ ఆగ్ఞాన్ని ఉల్లంఘించినట్లే కాబట్టి డైలాగ్ అనేది బహు డేంజరస్ అంటే దానికి ఆపోజిట్ పర్యాయ పదము వ్యతిరేక వ్యతిరేకమైన పర్యాయం పదం అంటాం కదా వ్యతిరేక పదం డైలాగ్కి వ్యతిరేక పడిన ఇంగ్లీష్ లో డైడాక్ట్ అంటాం డైడాక్ట్ అంటే మొదట ఏం చెప్పబడింది మొదట లేఖనాలలో ఏం రాయబడింది మొదట ఏ రీతిగా ఉండే బైబుల్ వాక్యం ఏం చెప్తుంది దాన్ని డైడాక్ట్ అంటే మొదట ఏ రీతిగా ఉండేదానికి మనం ఒక ఇంటి చుట్టూ కంచె వేస్తాం ఎందుకు వేస్తామంటే పశువులు రాకుండా జంతువులు మృగాలు రాకుండా ఎవడ పడితే వాళ్ళ ఇంటిలోకి రాకుండా మనం ఫెన్సింగ్ పెడతాం అయితే సడన్లీ అందరూ తీర్మానించుకొని మనం ఈరోజు ఫ్రెండ్స్ తీసేస్తున్నాం అంటే అది డైలాగ్ అన్నట్టు మనం తీసేసినాం మనకు మంచి ఫ్రీగా ఆడుకోవడానికి ఫ్రీగా ఉంటుంది అది డైలాగ్ యొక్క దాని నుంచి బయటకు వచ్చిన విధానం అన్నట్టు మీరు డైలాగ్ తీసుకున్నప్పుడు ఒకటి ఆలోచించాలి ఏంటంటే సరే మనం ఈరోజు తీర్మానించుకుంటున్నాం ఈ ఫెన్సింగ్ తీయాలని కానీ మొదట ఎందుకు పెట్టారు దాన్ని ఇంతకు ముందున్న వాళ్ళు ఎందుకు పెట్టారు సెన్సింగ్ అని ఎప్పుడైనా ఆలోచిస్తారంటే ఆలోచించారన్నట్టు కాబట్టి మొదట ఎట్లా చెప్పబడింది అనేది డైడాక్టిక్ అంటారు ఇంగ్లీష్ మనం తీర్మానించుకోవడం డైలాగ్ అనంటే కాబట్టి డైలాగ్ అంటే చాలా మంది వచ్చారు డైలాగ్ చేసుకోకపోతే ఎట్లా మనం ఎట్లా అండర్స్టాండింగ్ వస్తుంది అంటే నేను డైలాగ్ చేసుకొని అండర్స్టాండింగ్ ఎవరు వాక్యం ఏం చెప్తుందో దాని అండర్స్టాండింగ్ చేసుకోవచ్చు కదా నీ పొరుగు వాడిని ఏది ఆశించగోడంటే అంతే అంతకంటే ఇక్కడ నీకు నెక్స్ట్ పాయింట్ లేదు అది డై డాక్ట్ అంటే ఇంగ్లీష్ లో లేదు సంపర్దించుకుంటే ఏదో కారణాలు ఇచ్చి ఏదో వెతుక్కొని ఏదో రీజన్స్ వెతుక్కొని వాడిని ఆశిస్తే వాడిని సంపాదించుకుంటే వాళ్ళు ఏదోకుంటే నువ్వు సమర్థించుకుంటున్నావు అది దేవునికి విరుద్ధం అన్నట్టు కాబట్టి ఈ డైలాగ్ అనేది మనం ప్రపంచం విస్తరించింది మన స్కూల్స్ అలా విస్తరించింది టీచర్కి పిల్లలకి డైలాగ్స్ పిల్లలకి డైలాగ్స్ ఈ డైలాగ్ మొత్తం విస్తరించే వాళ్ళు దేవుని వాక్యానికి విరుద్ధం అందుకే మీరు మొత్తం దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడారు దేవుని దూషించడం లేదు అంటే ఆయన విరుద్ధంగా జీవించడం దాని తర్వాత ఆయన నామాన్ని దూషించడం అంటే ఏ శావు చెప్పిన వాక్యాన్ని దూషించడం అన్నట్టు ఆయన నామాన్ని దూషించడం అంటే ఆయన ఏం చెప్పిండో దానికి భిన్నంగా ఎందుకంటే ఆయన ఆయన చెప్పిన మాటలు పాటించాలంటే ఈ లోకంలో ఒక్కడు ధనికులు ఉండారు సో ధనికులు ఎందుకు దాన్ని తృడీకరిస్తారంటే ఆ వాక్యము వాడి జీవితానికి వ్యతిరేకంగా కాబట్టి నీకు నీకు కష్టకరంగా ఉంది కాబట్టి దాన్ని అసహించుకుంటే సత్యం సత్యమే అవుతుంది కానీ సత్యం అబద్ధం కాదు కానీ కాబట్టి ఈ ఘట మాటలు అంత డేంజరస్ మాటలు అన్నట్టు ఆ రీతిగా ఆ రోజు నుంచి రోజు వరకు డైలాగ్ మొత్తం ప్రపంచానికి చెడగొట్టేసింది అంటే ఆ డైలాగ్ ఏం జరుగుతుందంటే దేవునికి ప్రాధాన్యత లేదన్నట్టు దేవుని పక్కన పెట్టేస్తున్నట్టు డైలాగ్ మన ఇద్దరం కూర్చొని డిసైడ్ చేద్దాం కదా అంటే దేవునికి స్థానం లేదన్నట్టు అంత టైం ఇది అంత్యక్రీస్తు యొక్క ఆత్మ కాబట్టి ఎందుకు ఈ డైలాగ్ వచ్చింది అంటే మృతానికి చూసి పడిన సైతాన్ అయితే అది ఎట్లా హవ్వని చెరపాల అపవిత్రతల్లో పడేయాల అవిదేతలో పడేయాల పాపమి లోపలికి రావాలా అది వాడి యొక్క ఏమంటాము కోరిక మరి ఆ కోరికను తీర్చుకోవడం కొరకు వాళ్ళు డైలాగ్ పాటించండి అన్నట్టు వాటి డైలాగ్లు వీళ్ళు డైలాగ్ ని వాళ్ళందరూ సంభాషణ పిలిచే వాళ్ళందరూ వాళ్ళకి వ్యక్తిగతమైన కోరికలు ఉంటాయి ఆ కోరికను తీర్చుకోవడం కొరకు ఎట్లన్నా మభ్య పెట్టాలా ఎట్లన్నా మోసం చేయాలి మనుషులని అని ఈ డైలాగ్ లను దించుతారన్నట్టు దించి వాడి సౌంక తలంలు ఉపయోగిస్తాడు ఏదో వాడి నందిని పందిని పందిలి నందిని చేసి మనుషులని ఒప్పించేటట్టు చేస్తారు చాలా డేంజరస్ పీపుల్ ఇది సైతాన్ని యొక్క ఆత్మ అన్నట్టు ఇది విస్తరించింది గవర్నమెంట్ సిస్టమ్ పొలిటికల్ సిస్టమ్ బిజినెస్ సిస్టమ్ చర్చ్ సిస్టమ్ కూడా ఇది ప్రోచ్ చేసింది కూడా సేమ్ సిస్టమ్ అన్నట్టు కాబట్టి ప్రతి రాష్ట్ర పత్రికల పౌరులు విషయం అనిపించింది అభివేగంగా మాట్లాడి నన్ను సహించండి ఎందుకంటే సర్పం అభివృద్ధి చేత హను ఏదైతే మోసలిచ్చిందో అలాగనే కూడా క్రీస్తు సరళత నుంచి పరుషుతుల నుంచి వెళ్ళి బయటకు మోసపోతారేమో అని మీ గురించి నేను అంటే చర్చి కూడా ఈ డైలాగ్లకు చిక్కబడుతుంది వాడు ఎట్లయితే హవర్ది డైలాగ్ తో సంభాషణతో పాపంలో ముంచేసిండో అదే రీతిగా ఈరోజు కూడా వాడు సంఘము అనే స్త్రీని ఆ యొక్క పాపంలోనికి తిరిగి తీసుకెళ్తాడు అందుకే సర్పంలో తేళ్ళు ఉపజనం అంతా పులిసిపోయిన గుంపులో ఉన్నాయని మీకు అనేక చూపిస్తా ఉంటాను బహు అశ్చర్యకరమైన అయితే వైబుల్ యొక్క అధికారానికి వ్యతిరేకంగా జీవించడమే ఈ డైలాగ్ యొక్క పరమార్గం ఈ యొక్క సంభాషణ అనే వ్యవస్థ ఎందుకు తెచ్చేదంటే భయం ఏమంటే అంత పర్ఫెక్ట్ అయితే ఇది చేయాలి కావాలా దీన్ని దీన్ని దాటక దోన్యం అయితే దాన్ని దాన్ని పాటించాలంటే వాడికి కష్టం వాడు దానికి కాలేడు మోసగించే మనుషులని దోచుకునేడు వాడు కాబట్టి వాటి సొంత విధానం ఏర్పరచుకోవాలంటే డైలాగ్ కావాలి డైలాగ్ వచ్చిందంటే దేవుని వాక్యాన్ని పక్కకు పెట్టేయాల ఎందుకంటే దేవుని వాక్యం సంపూర్ణమైంది అప్పుడైతే బైబుల్ ఎప్పుడైతే ఆ యొక్క లేఖనాలు మాట్లాడతాయో ఏ డైలాగ్కి అవకాశం ఉండదన్నమాట కాబట్టి డైలాగ్ అవకాశం లేకుంటే నీ స్వార్థాన్ని మేము పెంపొందించుకోలేవు కొనసాగించుకోలేవు అందుకు స్వార్థాన్ని కొనసాగించుకోవడం కొరకు మనుషులు డైలాగ్ని కనుక్కున్నారు దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేసింది ప్రపంచం ఇది ఎవరినో బాగా మహాటంగా కనిపిస్తుందంటే దేవుని బిడలు నేవుని వాక్యము పర్ఫెక్ట్ గా ఇది చేయగు అంటే అంతే అది చేయొద్దు అంతే నేను చేస్తానంటే నేను అనేక పర్యాలు ద్వితీయోపదేశ ఖండంలో ఒక వాక్యం చేపిస్తాను ఇప్పుడు జ్ఞాపానికి వస్తలేదు వచ్చినప్పుడల్ని భేషన్ అక్కడ ఈశ్వర్ పద చెబుతుంది వాక్యం దేవుడు చెప్పిన వాక్యం అన్నిలు వారి దేవతలకు చేసినట్లు మీరు మీ దేవునికి చేయకూడదు అది డైరాక్ట్ అంటే పక్క అన్నట్టు పర్ఫెక్ట్ ఇంకా దానికి తెలివి లేదన్నట్టు అంటే ఏంటంటే అన్యులు వాళ్ళ దేవతలకు ఎట్లా చేస్తారో మీకు తెలుసు ఆరాధనలు ఎట్లా చేస్తారో మీకు తెలుసు బొమ్మలను పెట్టుకోవడం వాటిని పూజించడము అలంకరించడము అవన్నీ అన్నిలు చేస్తారు కాబట్టి వాళ్ళు వాళ్ళ దేవతలకు చేసినట్లు మీరు మీ దేవునికి చేయొద్దంటే ఆయన ఏం చెప్తుందంటే మీరు నా ఫోటో పెట్టుకోవాలా దానికి దండలు క్యాండిల్స్ వెలిగించాలా దానికి సాష్టంగా పడాలా ఇవన్నీ మీరు చేయకూడదు అన్యులు చేసిన విధానాలు వాళ్ళ ఆరదలు వాళ్ళ వాళ్ళ సంఘంలో వాళ్ళు ఎట్లా ఆరాధిస్తారో మీరు అట్లా ఆరదించద్దంటాడు అడు చాలా ఉంది నువ్వేం చేస్తున్నావు ఆచారాలన్నీ నువ్వు తెచ్చుకొని నేను ఏ స్లోనే బ్రదర్ నువ్వు అన్ని ఆచారాలని ఏ స్లోకి రుదుతున్నావు అధ్యాయం అన్నా చదవండి స్టార్కాండం పన్నెండో అధ్యాయము ముప్పై వచనంలో తమ దేవతలకు వారు చేసినట్టు నీవు నీ దేవుడైన యహోవాను గురించి చేయవలదు ఎలా అనగా దేశించు ప్రతి హేయక్రియలను వారు తమ దేవతలకు చేసిరి వారు తమ దేవతల పేరట తమ కుమారులను తమ కుమార్తెలను అగ్ని హోమా హోమాంతరములలో కాల్చివే గదా నేను మీకు ఆజ్ఞాపించుచున్న ప్రతి మాటకు అనుసరించి చేయవలను దానిలో నీవు ఏమి కలపకూడదు దానిలో ఏమో తీసి వేయకూడదు అది అది పర్ఫెక్ట్ అన్నట్టు ఎందుకు కలపద్దు ఎందుకు తీయొద్దు అంటే అది పర్ఫెక్ట్ అన్నట్టు ఆయన ఆజ్ఞ కాబట్టి నువ్వు దాన్ని కలుపుతా తీస్తా పెడతా అంటే అది డైలాగ్ అన్నట్టు నువ్వు డైలాగ్ చేసుకొని చర్చిస్తున్నావు చర్చించి ఈ వాక్యం ఇట్లు ఉండద్దు బ్రదర్ ఈ వాక్యం ఇట్లా ఉండాలంటే నీ సొంత తలంపులు ఉపయోగిస్తున్నావు ఆయన వాక్యాన్ని తీసేస్తున్నావు చాలా మటుకు బైబిల్ తర్జమాలు అట్లనే జరిగినాయి డైలాగ్ ద్వారా మనం అందుకే కింగ్ జేమ్స్ వర్ష చెప్తా ఉంటాం ఎప్పుడు ఇంగ్లీష్ బైబిల్స్ లల్లా తక్కిన బైబుల్స్ అలా చాలా మటుకు తీసేసారు పదాలు దేవుని కుమారుడు అనే పదం తీసేసిండ్రు ఏసుక రక్తము అనే పదం తీసేసిండ్రు అట్లా చాలా పదాలు తీసేసారు బైబుల్ తర్జమాలలో ఎందుకు అంటే డైలాగ్ అంత డేంజరస్ అన్నట్టు ఈ డైలాగ్ కానీ మనం ఇక్కడ ఏం చేస్తామంటే దేవుని వాక్యం ఏం చెప్తుందో దాన్ని పాటిస్తాం అది విధేయత అన్నట్టు ఎందుకంటే అది స్టాండర్డ్ అన్నట్టు ఇంత పర్ఫెక్ట్ స్టాండర్డ్ ఉండగా ఇక పిచ్చి స్టాండర్డ్స్ ఎందుకు నువ్వే తెచ్చి పెట్టుకోవాలి అట్లా తెచ్చిపెట్టుకున్నారు వాళ్ళు ఇది తిన్ననాడు మీరు చావనే చావరు అంటే ఆర్గ్యుమెంట్ ఆ సంభాషణలో ఇది నిజమా ఇది తినదన్నాడా మీరు చావనే చావరు మూడు క్వశ్చన్స్ వేసాడు అంతే ఆ మూడు క్వశ్చన్లకి జవాబులు ఇవ్వడంలో సంభాషణ స్టార్ట్ అయింది దాని తర్వాత ఆమె పడిపోయింది ఎందుకంటే సైతాన్ని గుణ గారు ఏంటంటే ఎట్లన్నా ఇవే సంతానము పాపంలో నేను విస్తరించాలి నశించుకోవాలి దేవుని సృష్టిని తారుమారు చేయాలనేది వాడు పట్టుకుంటు కాబట్టి ఇప్పుడు వాడు సంపూర్ణంగా దాన్ని ప్రపంచాత్మకంగా కృషిపడేసి ప్రతి ఒక్కరూ అదే రీతిగా జీవిస్తుండే రోజు డైలాగ్స్ తో డైలాగ్స్ తో కానీ మనం కేబీపీఎంలో మనం ఎప్పుడు డైలాగ్లు వాడ బైబిల్ వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారమే పోతుంది సువార్త ఎట్లా చెప్పాలా బైబిల్ ఏం చెప్తుందో అట్లా చెప్తుంది ఏ నామంలో బాప్సం ఇవ్వాలా బైబిల్ ఏం చెప్తుందో అదే నామాన బాప్సం ఇక్కడ సంభాషణకి అవకాశం లేదు దాహత్య చేయంటే అంతే అంతకంటే ఆర్గ్యుమెంట్స్ లేవు బేబీ చేయనిపోకం అంటే అంతే ఆర్గ్యుమెంట్స్ లేదు ఇంకా అక్కడ సమర్థించుకోవడానికి అవకాశమే లేదు తప్ప బ్రదర్ అంటే అవకాశం లేదు అక్కడ ఏమని పిడ్డలు పాపం చేయలేరు అంతే కాబట్టి ఉదాహరణకి ఇప్పుడు మనం చూస్తాం అపోస్ల కార్యం ఎవరైనా జరుగుతాయి చూడండి అపోస్ల కార్యము నాలుగవ అధ్యాయము పన్నెండవ వచ్చినాం ఎవరైనా జరుగు అపోస్ల కార్యము నాలుగవ అధ్యాయము పన్నెండవ వచ్చినాం అది ఎవరి వలన రక్షణ కలగదు అది స్టాండర్డ్ అన్నట్టు ఎవరి వలన రక్షణ కలగదు పాపం నుంచి ఎవరిని రక్షించలేరు హండ్రెడ్ స్టాండర్డ్ లేదు బ్రదర్ దేవుడి ఇసన్ పదవి వేరొక రీతిగా రచిస్తారు కదా నువ్వు డైలాగ్ చేస్తున్నావు ఎవరి వలనలో రక్షణ కలిగాడు అది గోల్డ్ స్టాండర్డ్ గాడ్ స్టాండర్డ్ అది మీకు సంభాషణ అవకాశం లేదు ఒక పాస్టర్ పెద్ద తలలోకి క్రియేట్ చేసుకుంటూ పబ్లిక్ మీటింగ్లు ఏమన్నారంటే మొక్ చేసి కొట్టు ఇతర మతస్థులకి వారి దేవుళ్ళే వాళ్ళ రక్షకులు మనకి క్రైస్తవులకి మనకి ఏసు ప్రభే రక్షకుడు అని చెప్పింది చెప్పండి ఎంతగా డైలాగ్ల దీవిపై పాపం చేసిండు ఆయన ఒక్క సేవకుడు కానీ మరేం లాభం దేవ దృష్టిలో అక్కడికి కిందకి పడిపోయింది ఎవరికైనా రక్షకుడు ఏసుప్రభే వారి దేవతలు వాళ్ళకి రక్షకులు వాళ్ళ మతంలో అంటే నువ్వెంతగా పాపం చేస్తున్నావు గట్ట ఇట్లా దూషిస్తుంది దేవుణ్ణి రోజు వారి అనుచరులని వాడుకుంటూ ఈ రోజు సంఘాన్ని వారి అనుచరులాగా తయారు చేసుకునేవారు సర్భావం తేలని వాళ్ళంతా ఈ రూపంగా దూషిస్తారు నిన్ను నన్ను లక్ష నాలుగు నాలుగు వేల గొప్ప జనాన్ని యేసుక్రిస్త నామాన్ని ఆయన నామే రక్షణ పొందుతారంట కానీ ఆయన నామంలో అంతగా దూషించాలి నా ఆయన తమ కాళ్ళ క్రింద తొక్కుతున్నారనేది వాక్యం ఏసుప్రభుని తమ కాళ్ళ కింద తొక్కుతున్నారు ఈ డైలాగ్ చేసే మనుషులు కట్టసర్పము ఈ యొక్క భాష అంత బహు భయంకరమైంది అన్నట్టు గురించి ఎంతగా చెప్పినా సరిపోదు టైము ఇంత డీటెయిల్ గా ఉంటుంది వాక్యాన్ని ఎక్కడన్నా ఒకసారి అవకాశం మీకు అందరికీ చెప్పిస్తున్నాది ఇక్కడ వాక్యం ఏం చేస్తున్నామంటే ఏ నామం ఇది ఎవని వలన రచన ఈ నామంలోనే ఈ నామంనే మనం రక్షణ పొందవలనే ఇంకా వేరే లేదు ఈ నామే ఒకటే నామము అది ఏ స్వీకరిస్తున్నామం ఈ నామంలోనే మనం రక్షణ పొందేవాళ్ళం కానీ ఆకాశం క్రింద మనుషులు ఎవరైనా ఏ నామంలో రక్షణ పొందలేము అనేది అది స్టాండర్డ్ అన్నట్టు ఏ నామంలో రక్షణ లేదు కేవలం ఏ స్వీకరిస్తే పరిస్థితు రక్షణ అది స్టాండర్డ్ అన్నట్టు దాన్ని మనము ఇంకా ఏది అతక అతకడానికి ఇందాక చెప్పినట్టు ఇందాక అది తీసుకున్న పరిణామాల మనం తీసినట్టు ఏది అతికి పెట్టేది లేదు అతికి తీయడం అనేది అంత డైలాగ్తో స్టార్ట్ అవుతుంది సంభాషణతో స్టార్ట్ అవుతుంది కుటుంబంలో కూడా అంతే డైలాగ్ లో పెట్టుకుంటే కొట్లాడుకుంటారు దాని తర్వాత విడిపోతారు లేకుంటే దాన్ని కొట్టారు తీసుకుంటారు ఏడుచుకుంటారు డైలాగులు విడిచిపెట్టి దేవుని వాక్యం ఏం చెప్తుంది మనం దాని ప్రకారంగా పోదామంటే ఎంత సమాధానం ఉంటుంది ఆ కుటుంబం ఈ డైలాగులు అనేది ఎట్లా వాడు ఈ ప్రపంచానికి రుద్దింది అనేది మనం మొదటి కొనితులు రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో చూస్తూ మొదటి కొరితీలు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఏడవ శం చూస్తుంది ఆరు నుంచి పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానంను బోధించుకున్నాము అది ఈ లోక జ్ఞానము కాదు ఈ లోకపు జ్ఞానము డైలాగ్తో కూడింది సంభాషణతో కూడింది ఆ లోకపు జ్ఞానము ఖచ్చితమైన వాక్యంతో కూడింది అందులో కలిపేది తీసేది అసలే లేదు పచ్చైన కానీ పొళ్ళైనా కానీ తీయడానికి వీలేదన్నట్టు అంత ఖచ్చితమైన వాక్యం అన్నట్టు అది నిదర్థకులైపోతున్న ఈ లోకాధిపారుల జ్ఞానము కాదు కానీ దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా పోషిస్తున్నాము ఈ జ్ఞానము మరుగైడది జగదుపతికి ముందుగానే దీనిని దేవుడు తన మహిమ నిమిత్తం నియమించను ఈ వాక్యము సృష్టి ఆరామానికి ముందటే నియమించండి ఇది పర్ఫెక్ట్ స్టాండర్డ్ అనట అక్కడి నుంచి ఇక్కడి నుంచి కాపీ ఈ లోక మతస్థులు ఆడకెళ్ళి ఇక్కడి నుంచి ఆడికి వెళ్ళి బైబిల్కి వెళ్ళిపోయి ఇక్కడికి వెళ్ళి కాపీ చేసుకొని వాళ్ళ పుస్తకాలు రాసుకోవడం కానీ కాపీ కొట్టలేకపోయాడు ప్రభుత్వ తన అది సిద్ధపరిచిన రిచిగా మనం చూస్తున్న బాధ్యం కాబట్టి ఈ యొక్క ఘట మాటలు ఎంత భయంకరమైందంటే ఈ లోకపు నిదానమైన జ్ఞానంతో కూడింది అని మనం నిన్న విసుకుంటాం పరితిలాసిన పత్రికలు యొక్క వాక్యంలో ఉన్న వాక్యపు అధికారాన్ని కించపరిచే రీతిగా ఉంది ఈ డైలాగ్స్ మనకి ఫైవ్ లవర్స్ అంటే మనం డిస్కస్ చేస్తాం మనం ఫైనల్ డిస్కస్ అంటే నాకు బాధ అర్థమవుతుందా మీ మనసులేముందో నేను అర్థం చేసుకెళ్తున్నా అది సంభాషణ మీ మనసులేముందో అనేది కాదు వాక్యం ఏం చెప్తుంది నీ మనసుని నువ్వు మార్చుకోవాలా నీ మనసుని నువ్వు తగినట్టు దాని అనుసరి అనుసరిస్తా నువ్వు పాపంగా వాడుకున్నావు నీ మనసుని అనుసరించే వాక్యాన్ని అనుసరించాలి అందుకే ఫ్రీ సూర్య మనసు ధరించుకోమాడు ఎందుకు అంటే డైలాగ్ లో పడిపోతావు నీ మనసుని ఇస్తే వాడు డైలాగ్ వాడతాడు నీ మనసులోనే ఒకటవు కదా వాడు ఎప్పుడు మైండ్లో కూర్చొని నీ అన్ని పిచ్చి పిచ్చి తలంపిస్తాడు అది అని అదే డైలాగ్ అన్నమాట కాబట్టి ఈ యొక్క డ్రాగన్ స్పీక్ లేక చూసిపో భాష బహు డేంజరస్ అనేది మనము ఈరోజు చూస్తా ఉన్నాం దీర్ఘంగా ఎప్పుడైనా అవకాశం ఉంటే నేను వాటిని బహు దీర్ఘంగా ఆధారాలతో పాటు నేను మీకు చూపిస్తా సరే మనం ఏంటంటే పట్టణ గ్రంథము పదమూడో అధ్యాయాన్ని మనం చూస్తున్నాము ముఖ్యంగా ఈ మృగాలు ఈ మృగాలన్నీ ఒకటే రీతిగా మాట్లాడితే ఎందుకంటే అవన్నీ ఒకటే కాబట్టి అది పాత నిబంధన కాలమైనా క్రత నిబంధన కాలమైనా అది ఒకటే కాబట్టి ఆ డ్రాగన్ వీటికి కాకుండా శక్తిని ఇస్తుంది అధికారాన్ని ఇస్తుంది కాబట్టి వాళ్ళు ఇష్టం వారు మాట్లాడుకుంటారు బట్టి సర్పంలో తేళ్లే కాబట్టి అక్కడ గర్థము పదమూడవ అధ్యాయంలో మరికొన్ని విషయాలు నేను చూపించేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో వాక్యాన్ని ముగిస్తా అక్కడ గంధంలో అధ్యాయం అయితే ఇక్కడ ఒక మృగం గురించి మనం చూస్తున్న ఆ యొక్క చిన్న కొమ్ములకు సంబంధించిపోయిన వారం నేను చూపించిన అటుపోయిన వారం సరిపోయిన వారం లేకుండా వాక్యం కాబట్టి అటుపోయిన వారం నేను మీకు చూపించిన కొమ్ములకు సంబంధించిన విషయం అది వాటిని మనోసారి నేను ఎప్పుడన్నా నొప్పి వాటిని మీరు మీద చూపిస్తాను పదిహేనో వచ్చినా ఇది రెండో మృగం గురించి చెప్పండి అది అది నేను చూపించిన అటుపోయిన వారం మీకు నిర్ణయం చేసిన ఇది కూడా మొదట ఉన్న మృగంలాగానే ప్రవర్తిస్తుంది అంటే మొదటిది రెండు రోజుల ఒకటి అని చెప్తుంది అక్కడ అయితే పదిహేను అష్టంలో ఈ రెండో మృగం ఇచ్చిందని చెప్తుంది మరియు ఆ మృగం యొక్క ప్రతిమ మాట్లాడుతున్నారు చెప్పింది స్టాచ్యూ మృగం యొక్క ప్రతిమ మాట్లాడుతుంది ఎక్కడ మాట్లాడదు కదా స్టాచ్యూ అట్లా మాట్లాడతారు కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క వ్యవస్థ ఆ భాష డైలాగ్ డైలాగ్ అంతటి ఈ లోక సంభాషణ అది ఆశ్చర్యంగా ఉంటుంది లేదా మనం అందరం సంబంధించుకున్నాం ఈ రాత్రి ఒక బ్యాంకు ని కొలగొడతాం గుల్ మాట్లాడుకుంటారు అట్లా డైలాగ్ చేసుకున్నారు వాళ్ళందరూ డైలాగ్ చేసుకున్నారంటే వాళ్ళందరూ ఒక ఒప్పందానికి వచ్చేది అది సత్యం అయిపోతుందా తప్పు డైలాగ్ వాడుకుంటున్నాం అంటే డైలాగ్లు ఎప్పుడు శ్వాస కొరికే వాడుకుంటారు అది అనేక పని మనం చూస్తాం అది దేవుడు చెప్తుంది అది పర్ఫెక్ట్ స్టాండర్డ్ ఈ భాషని అలవాటు చేసిన ఆ మృగం ఈ లోకానికి ప్రతి ఒక్కరు దానికి నమస్కారం చేస్తున్నారు ఆ భాషకి వ్యతిరేకంగా ఉన్న వాడిని వాడిని ద్వేషిస్తున్నారు కథం చేయడం అంటే ద్వేషించడం అంటే ఉండగా విద్యం దూషించే దాన్ని దేవుని గుడారాన్ని అంటే చర్చిని దాని తర్వాత యేసు తండ్రిని దాని తర్వాత నక్షణాలు నలభై ద్వేషిస్తున్నారు దూషిస్తున్నారు ఆ మృగం యొక్క ప్రతిభకు ప్రాణమిస్తున్నాయి దానికి అధికారం ఇవ్వబడి రక సర్పము ఈ ఈ మృగానికి ఈ వ్యవస్థకి లోకానికి ఆ భాషని వృద్ధి ఈ డైలాగ్ ద్వారానే జీవించాల మనుషులు పాపంతో జీవించాల మనుషులు దేవుని అధికారానికి విరుద్ధంగా జీవించాలని నడిపించింది సర్పం హ ఏదైతే దేవుని అధికారం నుంచి బయటికి దేవునికి విధేత లేని కూడా చేసిందో ఈ భాష ఈ రోజు ప్రపంచాన్నంతా దేవుడికి వివరదంగా తయారు చేసి ఆయనకి బహు కోపం కలుగుతుంది ఈ యొక్క మీరు అయితే పదహారు వర్షాల్లో మనం చూస్తున్నాం కొద్దివారు కానీ గొప్పవారు కానీ రెండు రెండు గ్రూప్ గ్రూప్స్ దివెండికి రాదు కొద్దివారు కానీ గొప్పవారు కానీ రెండు గ్రూపులు తర్వాత దండికులు కానీ దరిద్రులు కానీ మన రెండు గ్రూపులు తర్వాత సతంతులు కానీ దాసులు కానీ రెండు గ్రూపులు కాబట్టి ఇక్కడ మనం భారతదేశంలో రెండు గ్రూప్స్ అంటే ఎప్పుడైనా సర్పంలి తేళ్ళ దృష్టి ఇవన్నీ అవేలబుల్ గ్రూప్స్ అన్నట్టు అయితే ఈ అందరూ అంటే రెండు ఈ మృగాలు ఈ రెండు గ్రూప్స్ అందరూ తమ కుడి చేతి మీదను తమ దొసరి కింద వేయించే ఆ ముద్ర అంటే వీళ్ళు ఈ సర్పంలి తేళ్ళు ముద్రలు వేసుకుంటే సైతాలు ముద్ర ఇది అయితే అక్కడ పదిహేడు అంశాలు ఏంటంటే ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైన దాని పేరిటి సంఖ్య ఎనిమిది గలవారుడు తప్ప క్రయ విక్రయములు చేయటప్పుడు మరి ఎవరికి అధికారం లేకున్నట్లు అది వారిని బలవంతం చేస్తున్నది అయితే ఒక ముద్ర సైతాను ఏం చేస్తున్నాయంటే వాడి అనుచట్లకి ఆ ముద్ర వేసుకొని వారికి వాడిని గుర్తిస్తున్నాడు దానికి పర్శుధాత్మ అభిషేకం నీకుంటే పరశుధాత్మ చేత మనం ముద్రించబడ్డానికి ఎప్పటిక రాష్ట్రపతి కలిగిస్తాం విమోచన దినం వరకు మనం ముద్రించబడ్డాం అందుకు మనము పరుశుధాత్మ అభిషేకం గురించి చాలా కష్టపడతాం అనే చెప్తా ఉంటాం పరుశురాత్మని ముందుకోండి ఎందుకంటే పరుశుధాత్మ ముద్ర నీకు విమోచన దినం వరకు అంటే ఆయన లోకంలోకి వచ్చి నేను నీకు వరకు నీకు కాపుదల ఉంటుంది మీరు ముద్రించబడ్డరు అంటే సీల్ చేయబడ్డరు అన్నట్టు పరుశుధాత్మ అభిషేకం ఏం చేయాలంటే సీల్ ఉండదు దేవుని శీల్ లేకుంటే సైతాన్ శీలే నీకు వస్తుంది కాబట్టి ముద్ర అంటే శీల్ అన్నట్టు అయితే ఈ రెండు గుంపులు కొద్దివారు గొప్పం వారు లేక ధరిపులు దరిగారు లేక సుద్ర దాసలు రెండు ద్రోణి గుంపులు ఇవన్నీ ఈ సర్వంగితేళ్ళకి తమ కుడి చేతి మీదనైనా తమ నొసైనా ముద్రోగించుకున్నట్లు వీడు చేస్తున్నట్టు అయితే ఈ ముద్ర గురించి ఇక్కడ పదిహేడు వర్షాలు మనం చూస్తాము వచ్చే వారి నుంచి బహు డీటెయిల్డ్ గా నేను చూపిస్తాయి ఆరు వందల అరవై ఆరు గురించి అంతకుముందు ఒక రెండు గంటలకు రికార్డింగ్స్ ఉన్నాయి మన ఆన్లైన్ నెక్స్ట్ వీక్ నుంచి బహు డీటెయిల్ గా నేను చూపిస్తాయి ఈ ఆరు వందల కంప్లీట్ చేసేస్తాను ఇంకా ఎప్పటికీ మళ్ళా తిరిగి రాకుండా మీరు కూడా వాటిని బాగా అర్థం చేసుకొని మీరు ప్రకటించే అనేకులకి అంత డీటెయిల్ గా మీరు ఒక స్టూడెంట్ లాగా నేర్చుకోవచ్చు వీటన్నిటిని నేను ఎట్లా నేర్చుకుంటాను ఒక స్టూడెంట్ లాగా మీరు కూడా అవన్నీ నేర్చుకోవచ్చు మీరు స్టూడెంట్ దగ్గర నేర్చుకుంటారు ప్లస్ మీరు టీచర్ అవుతారు అన్నట్టు దేవుని వాక్యం ప్రకారంగా ప్రతి ఒక్కరు టీచర్స్ కావాలి అనేది చిత్తమైంది కాబట్టి బుద్ధి ఇప్పుడు చూడండి బుద్ధి అంటే తినేని కన్యకలున్నారు బుద్ధి గల కన్యకలున్నారు నువ్వు బుద్ధి అంటే బుద్ధి గల ఆ మృగము యొక్క సంఖ్యను లెక్కిం పోవాలి బాగా ఆ మృగం యొక్క సంఖ్యను లెక్కింపను లెక్కలు ఏమంటుగాలి అయితే మీరంతా మెదనాటి సరినరు కాబట్టి మీకు సునీసం చూడండి ఆ మృగం సంఖ్యను లెక్కింపను అది ఒక మనిషిని సంఖ్యే అది కొంచెం సేపటి తర్వాత చెప్తాను మీకు ఆ మనిషి అనేది తర్వాత ఆ సంఖ్య ఏది సంఖ్య చూడండి ఆరు ఇందులో జ్ఞానం కలగను అయితే ఇంగ్లీష్ బాబులు అట్లా లేదు నేను కొన్ని సంవత్సరాల క్రితం చూపించిన ఆ ఇంటర్నెట్ లో వాట్ ఈజ్ దిస్ నంబర్ సిక్స్ సిక్స్ సిక్స్ అనేది అంశం పేరు ఆ వాక్యాంశం పేరు ఇంగ్లీష్ నేను ఆ రీతిగా లేదు ఇంగ్లీష్ నేను ముందని చూడండి కియర్ ఈజ్ విజ్డమ్ అంటే బుద్ధి బుద్ధి గల వాడు వీటిని అర్థం అవగాహన ఉంటాయి అండర్స్టాండింగ్ ఉంది దట్ హ్యాస్ అండర్స్టాండింగ్ అంటే బుద్ధి గలవానికి అవగాహన శక్తి ఉంటేనే ఈ సంఖ్యని లెక్కింపగలరు కౌంట్ ద నంబర్ ఆఫ్ ద ప్లీస్ట్ అని ఇది లెక్కకు సంబంధించింది కొలతకు సంబంధించింది మెజర్మెంట్ కి సంబంధించింది నువ్వు నిజంగా బుద్ధి గలవాడమైతే బుద్ధి గల కన్యకైతే నీకు అవగాహన శక్తి ఉంటే అర్థం తీసుకుంటే ఇది ఉంటే నువ్వు దీనికి లెక్కించమంట అయితే నేను చూస్తున్నా కదా Or it is the number of a man. That's why I said this. What is this? His number is 600, 3 score and 6. I think it's a lot of English. 600, 3 score and 6. That's why I said mathematics students. I said this. I said that I have R. I said that 3 score is 60. దాని తర్వాత ఎండ్ ఉంది దాని తర్వాత సిక్స్ ఉంది దీని అర్థం ఏంటంటే ఇది సిక్స్ సిక్స్ సిక్స్ కాదు ఇంగ్లీష్లో సిక్స్ హండ్రెడ్ కామా సిక్స్టీ కామా సిక్స్ అసలు రాస్తారు లెక్క ఇంగ్లీష్ లో తర్వాత అరవై రాస్తుంటారు కామా పెట్టినాక మళ్ళా తర్వాత సిక్స్ పెట్టినాడు సిక్స్ అంటే సిక్స్ తర్వాత రెండు చూడాలి మళ్ళా సిక్స్ 6, చెప్పండి అది సిక్స్ సిక్స్ సిక్స్ ఎట్లయింది ఈ యాక్చర్ కల్ట్ పోతాన్ని సిక్స్ సిక్స్ సిక్స్ చేసింది ప్రపంచమంతా విస్తరించింది కానీ ఇక్కడ చాలా ఉంది ముందు సిక్స్ తర్వాత సిక్స్టీ రాయమంటుండే తర్వాత సిక్స్ రాయమంటున్నాడు అది సిక్స్ హండ్రెడ్ సిక్స్ సిక్స్ మీరు రాసుకోండి ఒక పేపర్ పెన్సిల్ తీసుకో ఆరు తర్వాత రెండు సుదాలు పెట్టండి కామ పెట్టండి తర్వాత అరవై రాయండి దాని తర్వాత ఎండ్ అని ఉంది దాని తర్వాతనే ఆ రాయటి అప్పుడు ఎండ్ అవుతుంది చెప్పండి యూనిట్ స్టెన్స్ హండ్రెడ్ థౌసండ్ టెన్ థౌసండ్ ల్యాక్స్ సిక్స్ ల్యాక్స్ సిక్స్ అయిపోతుంది సిక్స్ ల్యాక్స్ సిక్స్ హండ్రెడ్ ఏమవుతుంది సిక్స్ ల్యాక్స్ సిక్స్ హండ్రెడ్ అది కానే కదా అయితే ఇప్పుడు బాగా చేసుకుంటాం చూడండి ఒకవేళ అది సింగిల్ నెంబర్ అయితే నువ్వు ఎట్లా కౌంట్ చేస్తావు చెప్పండి మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ ఉంటాయని చెప్తారు కౌంట్ అంటే ఏంది లెక్క కట్టమంటుంది అంటే దాన్ని కూడనన్నా కూడాలా విభజించడన్నా విభజించాలా ఏమంటారు దాన్ని ఇంకా డివైడ్ అయినా చేయాలా యాడ్ అన్నా చేయాలా మైనస్ అన్నా చేయాలా మల్టిప్లై అయినా చేయాలా డివైడ్ అయినా చేయాలా దేంతో దేంతోనే యాడ్ చేస్తావు చెప్పండి కౌంట్ అదే కదా లెక్క అది నీ లెక్క ఎంత బ్రదర్ అంటే నిన్న పది రూపాయలు బ్రదర్ ఈరోజు ఇరవై రూపాయలు అంటే నీ లెక్క ఎంత బ్రదర్ అంటే ముప్పై రూపాయలు మళ్ళీ లేదు ఇక్కడ ఒకటే నెంబర్ ఉంటే సిక్స్ అంటే నేను ఎట్లా లెక్క కట్టాలా బ్రదర్ దేంతో కూడాలా లేక దేనితో విభజించాలా దేంతో కలపాలా అర్థమవుతుందా ఎందుకు మనుషులు దీన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు అంటే కంటే బోధకులు మోసపడింటారు కాబట్టి వాళ్ళు నేను అర్థం తెలుసు సిక్స్ అనేది మనిషికి సాదృశ్యం 7 అనేది మన ప్రభుకి సాదృశ్యం లేక సృష్టి ప్రారంభం ఉన్న దేవుడు సృష్టిని ముగించినట్టుగా ఏడో దిన విశ్రమించు ఏడు అనేది విశ్రాంతికి సాదృశ్యం విశ్రాంతి లోపంలో ఎక్కడ లేదు మన సమాధానం ఎక్కడ లేదు కేవలం ఏసు ప్రభులనే సమాధానం విశ్రాంతి ఆయన విశ్రాంతిలోనికి మనం అంటాం మనం నేను రిజాంట్లో ప్రవరించాలంటే సెవెన్ నెంబర్లకు కావాలా మనం కానీ ఈరోజు మనం సిక్స్ నెంబర్లు ఉన్నాం ఎందుకంటే ఆరవ దినమున దేవుడు మనిషిని సృష్టించాడు కాబట్టి ఆరు మనిషికి సాధించు ఏడు కావాలా ఆరు నుంచి కానీ సర్పములు తేళ్ళు ఆరు దగ్గరనే ఆగిపోయింది అవి ఏడు రావు లక్ష నలభై నాలుగు వేల మంది ఏడు నెంబర్ తోనే వాళ్ళ జీవితాలని ఉపజనము ఆరుకు ఏడుకి మధ్యన కొట్టుమిట్టారుంటున్నది ఉపజనాన్ని మనము ఆరు నుంచి ఏడుకి లాక్క రావాల కానీ వాళ్ళు వస్తే అందుకు వారు మరణించాల్సి వస్తుంది మరణించి ఏడుగా మారాల్సి వస్తుంది ఈ ఉన్నప్పుడు మారడానికి వాళ్ళు ఇష్టపడుతున్నారు అందుకు దేవుడు వాళ్ళ శరీరాలను కొట్టేసి వారి ఆత్మలను కాపాడుతున్నారు అప్పుడు వాళ్ళు ఏడుగా మారుతున్నారు అప్పుడు ఆయన విశ్వంసారి ప్రయోజిస్తుంది అయితే కొంతకాలం కింద చూపించిన కొన్ని ప్రాచీన పత్రికలలో ఆరు వందల అరవై ఆరు లేదు అని ఆ తెలుగు బైబుల్లో రోజు అక్కడ కింద వారిని చూసి చెప్పగలరా పాఠం కంటే అధ్యాయంలో చూడండి కింద భాగం కొన్ని ప్రాచీన పత్రులలో అని ఉంటుంది చెప్పగలరా నేను ముగిస్తా వాక్యం నా లేదు తెలుగు బైబుల్ మీ దగ్గర ఉంటే చదవండి కింద ఉంటుంది చూడండి చింత అకరాలలో చిన్న చెప్పండి వన్ అన్ పెట్టి ఇట్లా వచ్చిందన్నా అదే అది చదవండి 616. నూరులు 616. అంటే ఎంత సిక్స్ వన్ సిక్స్ ఆరు అంటే సిక్స్ వన్ సిక్స్ అది సిక్స్ కాదు చాలా తేటగా ఉంది అక్కడ అంటే బైబుల్ తర్జుమా చేయకముందు మొదట ఆరు వందల పదహారను రాసి పెడితే తర్జుమాలో ఎక్కడో తప్పిపోయి అది ఆరు వందల అరవై ఆరు ఏ చర్చలో ధ్యానించారు ఏ కామెంటసలు ఉన్నది వాక్యం ఏ పాస్టర్ చెప్పంగా నేను అది నీకు నాకే నేను వచ్చి ప్రాచీన పాత్రలు తెలుగు బైబుల్ తర్జుమా కాక ముందు రెండు ఆ వాళ్ళ పత్రికలలో వాళ్ళ లేఖనాలలో ఆరు వందల పదహారు అని రాసి పెట్టారంటే సిక్స్ వన్ సిక్స్ అది సిక్స్ సిక్స్ సిక్స్ కాదు మనకాలంకి వచ్చినప్పటికీ తర్చుమాలో ఆరు వందల వచ్చేసింది ఆరు వందల ఆరు రావాల్సిన సారి ఆరు వందల వచ్చేసింది ఇప్పుడు చెప్పండి ఏది కరెక్ట్ మీ దగ్గర ఉన్నది కరెక్టా అంతకు ముందు కరెక్టా సంశయమే కదా అంటారు ఆరు వందల పదహారు తీసుకోవాలన్నా ఇప్పుడు నేను ఆరు వందల అరవై ఆరు తీసుకోవాలి బుద్ధిగాల కన్యకైతే ధ్యాని దీని అర్థం చేసుకోవాలా చెప్తున్నా జ్ఞానం కదే జ్ఞానం ఉండేది వన్ సిక్స్టీన్ అన్నా అదే కరెక్ట్ అనుకుంటున్నాను సిక్స్ వన్ సిక్స్ ఇయర్స్ అంటే సిక్స్ ఎందుకంట బైబుల్లో అదే చెప్తుంది కదన్నా వాడ పైన వన్ అని ఇచ్చింది కాబట్టి కింద దానికి ప్రాచీన భాషలో అది ఇచ్చినారు కాబట్టి అదే అని అనుకుంటున్నారా సిక్స్ వన్ మొదట సిక్స్ వన్ సిక్స్ అండి మా దగ్గరకు ఈ రోజు అందరూ సిక్స్ గురించే చెప్తా ఉన్నారు అవునా క్రెడిట్ కార్డ్స్ కూడా సిక్స్ సిక్స్ తనకు వచ్చినారు సోషల్ సెక్యూరిటీ కార్డ్ సిక్స్ సిక్స్ పాస్పోర్ట్లన్నీ రీసన్ కార్డులన్నీ ప్రతి దాన్ని సిక్స్ సిక్స్ తో వచ్చారు ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు చెప్పుకుంటూ పోతున్నారు సిక్స్ వచ్చే వారం నుంచి మేము జీరో లో చూపిస్తాం ఇప్పుడు ఒక అవర్స్ రికార్డింగ్ వెళ్ళిపోతుంది దాని మీద పిగతీ దేవుడు ఏ రీతిగా నడిపిస్తే అయితే మనం పోనీ ఇది ఈ లైఫ్ టైమ్ లో వన్ సిన్ అయిఫ్ టైం అంటాను నేను ఎప్పుడైనా కానీ ఈ వన్స్ ఇన్ అైఫ్ టైమ్ ఈరోజు ప్రకటించడం అంటే మళ్ళా ఇవి మీ జీవితంలో ఎక్కువ వస్తే కూడా వదలు కాదు కొన్ని సంవత్సరాల క్రితం ఇవన్నీ నేను చూపించిన ఆల్రెడీ కాబట్టి ఇవి లేదా సిక్స్ హండ్రెడ్ ఇంగ్లీష్ లో తెలుగులో మటుకు సిక్స్ వన్ అట్లా తర్వాత సిక్స్ సిక్స్ సిక్స్ అయింది కాబట్టి ఏది కరెక్ట్ ఇది కేవలము ఇందాక చూసినట్లు ఇదొక మనుషుని సంఖ్య అనింది ఇదొక మనిషిని సంఖ్య ఒక మనిషి తప్ప ఎవరు దీన్ని చూపించలేడంట ఎందుకంటే ఇంగ్లీష్లో ఏంటంటే ద నంబర్ ఆఫ్ అ మ్యాన్ ఒక వ్యక్తి మనకి స్థీకరించగలడు అది నేను చెప్పిన అనేక పర్యాల రికార్డింగ్స్ లేదు జేమ్ సాంగ్ నెంబర్స్ మనం తన జీవితాంతం త్యాగం చేసుకొని ఇవన్నీ కనుక్కున్నాడు ప్రతి పదానికి అర్థాలి చరిత్రలో వాటి రూట్ మీనింగ్స్ అన్ని కనుక్కుంది జేమ్ స్ట్రాంగ్ నెంబర్స్ చూస్తేనే కానీ ఈ ఆరు వందల అరవై ఆరు ఏంటి ఈ ఆరు వందల పదహారు ఏంది ఈ ఆయన జీవితాంతం ద్వారా పోస్ట్ దాని గురించి పేజీల రికార్డ్ అది బుక్ అది స్ట్రాంగ్ నంబర్స్ 1300 పేజెస్ అవి కోరుకుందోపిక్ వాటన్నిటినీ వాక్యాలు వెళ్ళి చదువుకొని సిద్ధపడడానికి వాక్యం ఒకప్పుడు చేస్తే వాళ్ళు మనుషులు ఆ వాక్యం సిద్ధపడతాడు చదివి చేసేటండి ఇప్పుడు పోయింది అది ఇప్పుడు ఎవరు తీస్తున్నాడు అది అది మనం తీస్తులేదు జేమ్స్ అండ్ నెంబర్ స్టడీస్ లో వైఎంసీలో చెప్తప్పుడు అవన్నీ చూపించేవాడి జేమ్స్ అండ్ నెంబర్స్ ఇప్పుడు ఇప్పుడు చూపిస్తాను అప్పుడప్పుడు వాక్యాలు జేమ్ ఫ్యాండ్ మెంబర్స్ చెప్పిస్తే సున్యాసంగా ఈ ఆరు వందల అరవై ఆరు ఏదనేది ఒక దీర్ఘంగా వచ్చేవారి గురించి మనం గాలిస్తాం దేవుడు మనకు సహాపడు ఉండాలని ప్రార్థిస్తాం దేవ ఈ పదాల్లో ఇంతవరకు ప్రోగ్రామ్ డ్రాగన్ స్పీక్ లేక లూసిఫర్ యొక్క భాష ఏంది ఏ రీతిగా మనుషులు సంభాషణలోకి వచ్చి ఒక ఒప్పందండి రావడం అనేది నేర్చుకున్నారు అది హమ్మతో సర్పము మాట్లాడే విధానము నుంచి ఆరంభమై ఈరోజు మా మధ్యలో ప్రతి స్థలంలో ఉంది ప్రవర్ సంఘాలలో దూరిపోయింది చర్చ స్కూల్స్ లలో దేవ సంఘాలలో ప్రతి స్థలంలో ఇవి దూరిపోయింది టీవీల ముందు కూర్చడము టీవీలో సంభాషించడం ప్యానల్ డిస్కషన్స్ అండ్ ప్రతి జగన్ చర్చలు చర్చలు చర్చలు మీకు ఆ స్థలాన్ని వచ్చి తీసుకునేసిపోతాం మనుషులు మందే దేవతలు అయితే సంభాషణకి అవకాశం ఇవ్వకుండా మీ వాక్యానికే మేము అవకాశం ఇస్తున్నాం ఇది పర్ఫెక్ట్ ఇందులో ఏ లోపాలు లేవు కాబట్టి ఒకవేళ అటువంటి లూసిఫర్ భాషలో ఉంటే దాని నుంచి మేము బయటకు వచ్చే సహాయపడమని ప్రార్థిస్తున్నాం ఒకవేళ కూడా ఆ రీతిగా సమర్పించుకుంటే క్షమించమని ప్రార్థిస్తున్నాం ఇక మీద కనీసం మీ వాక్యాన్ని ఆచరించి ఏం చెప్తే దాని తరకంగా చేయించలేక వాళ్ళు నడిపించమని రాత్రి మంచిగా దయచేసి ప్రార్థిస్తున్నాం